అందరికీ ప్రేజలు అండి దేవుని నామానికి హైమ కలిగినాక ఈ ఆరాధనలో కూడా ఇచ్చిన మేము అందరికీ బాబి వాళ్ళని సమాధానం కలిగినాక ఈ దినమంతా దేవుడు తన కృపలో భద్రపరిచి ఒక సాయంకాలం ఆయన శృతించి దేవుని ఆరాధించి ఆయన స్వరం ఇంటకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్థుతి కలిగినాక మరి నేను స్టార్టింగ్ ప్రే చేస్తాను కలి మూసుకోండి స్తోత్రం స్తోత్రం బ్రహ్మ పరిశుధన పరిశోధన పరుశులకు తండ్రి మహోన్నతుడ సరోన్నతుడ సర్వాధికారి దేవ ఏసు ప్రభాతాన్ని నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా తండ్రి బాబా అయ్యా ఇదేవా మరి నైనా మరొకసారి ప్రభాతం అయినా నీ సన్నిధిలో ఉన్నామయా ప్రభానతని అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభాతాన్ని ఇదేనా అంతే మమ్మల్ని కాచి కాపాడేదండి బాబా ఒక సన్నిధి మాకు ఇచ్చిన ఒక ధనత మాకు ఇచ్చిన ప్రభాతాన్ని వందనాలు చెల్లిస్తున్నాము దేవా ప్రభాతాన్ని నైనా మరి నాయన దేవా మీ వాక్యం చేత మాతో మాట్లాడండి ప్రభావం బలపరచండి వాళ్ళ ప్రతి బంధీతని విడిపించండి దేవా అయా మాతాన్ని స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా దేవా దేవా అయా ప్రభ మరి దేవా మరి ఎంతోమంది తన అయా విదేశంలో ప్రభావ నశించిపోతున్న ప్రభావ కానీ మేము మాత ప్రభావం మీ సన్నిధిలో ప్రభావ మేము స్థితిస్తున్నాం తను మేము ఆరాధిస్తున్న ప్రభావ అదే మీ గృప మీద అయ్యా మీ ఆశీర్వాదం తల్లి ప్రభా అయ్యా గొప్ప ధనతని వందనాలు చెందిస్తున్నాము తల్లి ప్రభా అయా రాణి లేని కూడా తల్ని నడిపించండిపోతండి అయానికి వందనాలు చెందిస్తున్న ప్రభా మరి ఏ బిడ్డలు తను ఏ సమస్యలు ఇబ్బందులు ఉన్నారు విడిపించండిపోతాన్ని అయా ప్రభా వచ్చేటకు మీరు సహాయపడండి దేవ ఈ ప్రభావానికి స్తోత్రం చెందిస్తున్నాము తండ్రి ప్రభావం మా తని యొక్క గ్రూప్లో తని మీ వాక్యాలు వింటున్నా ప్రతి ఒక్క బిడ్డ ప్రభా అయా సత్యం తెలుసుకొని మారు మస్తు పొందులాగిన తండ్రి దర్శించండి దేవా వారిని బలపరచడే తండ్రి ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి అయానికే వందనాలు ప్రభా దేవా వచ్చిన వారిని కూడా ఆశీర్వదించండి ప్రభాతండి వాక్యం చెప్పే వారిని ఇంకా బలపరచాలని మీ శక్తితో నింపను ప్రభావ సేవలో వెళ్తున్న వారిని కూడా పవ తండి యొక్క గ్రూప్ నుంచి ప్రభావ వారందరినీ బలపరచని ప్రభా సేవల అద్భుతంలో జరిగించి పబ్బతండి అయా ఇంకే స్తోత్రం చెల్లిస్తున్నాము దేవ అయానికే వందనలు ప్రభాతండి ఏమి ఇచ్చిన ప్రభా మేము మీరుణం తీర్చాలి అయ్యా అతన్ని మాకరు అయానికి వంద నెల చెల్లిస్తున్నాం తన్ని దేవాది దేవా అయామ్మ ప్రతి బానీతలను తొలగించింది ప్రభావ దేవానికి స్తోత్రమయ మీ ఇష్టంగా నడుచుకునే మనసు మాకు అనుగ్రహించింది మరి కృపలో ప్రతి బిడ్డని ఆశ్రోదించింది బాబా తన్ని వారి కుటుంబాలను కానీ మీ కృపంలో వారిని వారి కుటుంబాలను భద్రపరిచలే దేవా ఈశ్వరు స్తోత్రం చెల్లించినయ్యా తండ్రి నీకు వందనం వేరాజ దేవాది దేవా ప్రభా మరి మా దేశాన్ని విశాఖ జ్ఞాపకం చేసిన ప్రభా ఏ దేశంలో ప్రత్యేక బిడ్డ రక్షణ పుదలను దర్శించే ప్రభావ అయా ముఖ్యంగా తండ్రి బాబా ఏ దేశం ఉన్న నుంచి ప్రభా కరువు నుంచి బాబా దయచేసినా బిడ్డలు తప్పించండి రక్షించని కాపాడండి ప్రభా తన్ని కనికరించండి ప్రభా దేవా అయానికి స్తోత్రమైనా నీకు వందనం ఏ రాజ ప్రభావ ఎంతో దయాళుడో ప్రభా స్తోత్రం చెల్లిసినా ప్రభా అయా ప్రభా మరి ఆయన ప్రభా మా కుటుంబాలను చేసిన ప్రభా అయా మాకు తోరణ ప్రభావ మార్గం నడిపించి ఏసు ప్రభానికి స్తోత్రం అతని మరి ఆరత నటులో తోడనిపం యొక్క పరిశుధాత్మ నటి దయచినిప తల్లి స్థుతి ఘనత మహిమ ప్రభావములు సమస్తము నీకే కలుగునుగా కదేమా యేసు తెలుసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను ప్రభు మహిమ పరుస్తూ ఒక పాట పాడుకుందాము నీ వాక్యమే నన్ను బ్రతికి బాధలు నెమ్మది నిచ్చను నీ వాక్యమే నన్ను ప్రతికించెను బాదలలో నెమ్మది నిచ్చను కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్న ఏసు వందనమయ్యా కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్న దేవ వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించో బాధలలో నెమ్మది నిత్యనో జిఘట దళనుందిలేవ నిత్యనో సమతల మగుబండపై నన్ను నిలిపెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగుబండపై నన్ను నిలిపెను నా పాదములకు దీపామాయను సత్యమైన మార్గములో నన్ను చుండెను నా పాదములకు దీపమాయను సత్యమైన మార్గములో నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాదలలో నెమ్మదినిచ్చెను శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనస్సు ఇచ్చుచున్నది అపవారి చేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము బలి అడ్డుకొని ఆర్పివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను పాల వంటిది జుంటి తిన మాధురి సిస్టర్ సిస్టర్ మరిక సిస్టర్ నాకు అవసరం ఇచ్చిన మొదట దేవునికి నా వందనాలు చెల్లించుకున్నాను అలాగే మీకుగా నా వందనాలు చెల్లించుకున్నాను అక్క థ్యాంక్ యూ ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాల్లో చెల్లించుకుంటున్నాను వాక్యాలకి ముంచిన ప్రార్థన చేసుకుందాము పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవల దేవ జీవాధిపతి నేస ఇదో తండ్రి యోగ్యత మమ్మల్ని సజీవ లెక్కల ఉంచి ప్రభా నేను స్థితించి ఆరాధ్యకృపనిచ్చిన దగ్గర వందనాలు వేస ప్రభా ఇదిగో తండ్రి నీ వాక్య భాగనాలు చెప్తున్నా ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాన్ని అక్కడ మీరు ఉంటా ప్రభా ఇగో తిన్న మా మధ్యలో మీరు మేము నమ్ముతున్నాం వేసే ప్రభా మా మధ్యలో సంచులు వేలాది కోట్ల స్థితిలో స్థోతారు ప్రభా ఇదిగో తాన్ని నీ ఆత్మకార్యం జరిపించి ప్రతి ఒక్కరిని ఆత్మతో అభిషేకించండి వేసే ప్రభా వాక్యాన్ని చెప్తున్నా నన్ను ప్రభా ఇగో తను విసిలు చాటును మరుగుపరుచుకోండి ప్రభావ ఇదిగో తను నా యొక్క నాలుగు ప్రభావం యొక్క బూరుగా వాడుకోండి వేసే ప్రభా ఇదిగో తండ్రి వేసే ప్రభా మాకు మాకి ఇగో తండ్రి మగ మాతో వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచిన ప్రభా ఎలాగ జీవించాలో ఈ లోకంలో ప్రభా ఇదిగో తండ్రి మాకు చూపించండి వాక్యం సార్ జీవించే జీవితం దయచేయండి ప్రభా వాకి వినిపోయే వరకు మేము ఉండకూడదు ప్రభా ఇదిగో తండ్రి ఏమైనా ప్రభావ లోపలు ఉంటే ప్రభా తీసి పారండి ప్రభా ఇగో తండ్రి ఆటంకపరుస్తున్న ప్రత్యేక సాతాన శక్తిని సిగిస్తున్న లయపరుస్తున్న ప్రభా ఇగో నడిపించండి ప్రభా ఇగో తండ్రి వాక్యం వినేటట్టు సహాయం దేచమని అలాగే తండ్రి హృదయం నుండి ప్రభా ఎన్నో పనులతోటి అలిసిపోయి ఉంటారు ప్రభా ప్రతి ఒక్కరికి రిస్టోరేషన్ దయచండి ప్రభావ వినుగోలు చూడడం హృదయం స్తునాములు అడిగిడుకున్నాం ప్రీతాండ్రి ఆమె ఆమె అందరికీ ప్రైజ్ గలాట్ ప్రసంగి పన్నెండు పద్నాలుగు చూసుకున్నాము గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డతే గాని తీర్పులోకి తెచ్చును ఇక్కడ ప్రసంగి అంటే సలో రాస్తున్నారు ఏమని గూఢమైన ప్రతి అంశం కూర్చి దేవుడు విమర్శ ఆయన ప్రతి క్రేను అది మంచిదే కానీ చట్టదే కానీ ప్రతి ఒక్క దాన్ని తీర్పులోకి తెస్తాడని వాక్యం పక్కన చెప్తుంది అంటే ఇక్కడ తీర్పు గురించి చెప్తుంది మనం ఈ లోకంలో జీవించే జీవన విధానం బట్టి తీర్పు ఉంటుంది మనం మంచి చేసినా చెడు చేసినా దానికి బట్ దాన్ని బట్టి తీర్పు ఉంటుందని వాక్యం చెప్తుంది ఈ తీర్పు దేవుడు ఎలా తీరుస్తున్నాడు ఏ సాక్ష్యాధారాలు ఏ అంశాలను బట్టి మనకి తీర్పిస్తాడు అని వాక్యం ద్వారా చూద్దాము అంతేకాకుండా ఏ అంశాలు మనము ఈ అంశాలను బట్టి మనం ఎలా జీవించాలో ఆయన మనలో చూసే ఫ్యాట్స్ అండ్ ఎవిడెన్స్ బట్టి ఎలాగా మనకి తీర్పిస్తాడో చూద్దాం ఉదాహరణకి మనం చూసినట్టయితే మనం కోర్టులో మనం చూస్తా ఉంటాం ఏమని ఒక కేసు వెళ్ళింది అనుకోండి అక్కడ ఫ్యాట్స్ అండ్ ఎవిడెన్స్ చూస్తారు చూసి దాన్ని బట్టి ఏం చేస్తారు తీర్పిస్తారు కానీ ఇక్కడ మన దేవుడు ఎలా ఉన్నారంటే చాలా వ్యత్యాసంగా ఒక న్యాయాధికారిగా ఉంటున్నాడు ఎలాగా ఈయన ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్స్ జరుగుతాయి వాటి ఆధారంగా జడ్జిమెంట్ జరుగుతుంది అంటే ఇన్సిడెంట్ జరగ ముందే ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతుందని దాన్ని బట్టి జడ్జిమెంట్ ఉంటుందని దేవుడు ముందుగానే మనకు చెప్తున్నాడు ఇదే ఈ దేవుడి యొక్క ప్రత్యేక లక్షణం అంటే ఒక ఇన్సిడెంట్ జరగక ముందే ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది దాని ఇలాగ జడ్జిమెంట్ ఉంటుందని దేవుడు చెప్తున్నాడు అలాగే ఈ రోజు మనం ఎక్కడ చూసినా పాపం అతిక్రమిస్తుంది ఎందుకు భయం లేకుండా పోతుంది ఏదైనా పాపం ఎలాగా విజృంభిస్తుందంటే ప్రేమ చలారిపోతుంది హత్యలు అత్యాచారాలు దొంగతనాలు దేవుడికి అసహ్యమైనవన్నీ జరుగుతూ ఉన్నవి జరిగినప్పుడు వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు అని మనం చూసినప్పుడు భయము లేదు అంటే తీర్పు గురించిన భయం లేదు ఒక దినాన తీర్పు ఉంటది అనే భయం లేదు భయం ఉంటే ఎన్ని కదా భయపడతారు అయ్యో దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు నేను ఏ కార్యం చేసినా అది రేపు దేవుడు ఎదురు నేను సమాధానం చెప్పాల్సిన వాడిగా ఉన్నాను అనే భయం లేకుండా జీవిస్తున్నారు కాబట్టి ఇటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోకి తెస్తున్నాడు బైబుల్లో ఈ వాక్యం చెప్తుంది మంచిదైనా చెడుదైనా ప్రతి ఒక్క తీర్పులోకి తెస్తాడు కాబట్టి తీర్పు గురించి మనం భయపడాలి తీర్పు ఒకటి ఉంది దేవుడు ఏర్పరిచిండు దేవుడు ఎట్టాగా ప్రారంభం ఆరంభం ఇచ్చిండో అలాగే ఆరంభం ఉందో అలాగే ఎండింగ్ గాని ఉంది అంటే జడ్జిమెంట్ గాని ఉంది అని దేవుడు చెప్తున్నాడు జడ్జిమెంట్ ఉందన్నప్పుడు మనం విచ్చలవిడిగా జీవించడం కుదరదు కదా మన ఇష్టసారంగా మనం జీవించకూడదు దేవుడు కొన్ని ఆజ్ఞలు పెట్టిండు వాటి ఆజ్ఞాసారంగా మనం జీవించాలి మన విచ్చలవిడితనంగా మనం జీవిస్తామంటే దానికి తీర్పు ఉంది మనకి పతన బుణంలో చూస్తే ఇద్దరు మనుషులను పోల్చి చెప్తాడు తీర్పు గురించి మనము అదేందో చూద్దాము ఒకటి నో రోజులతో పోల్చి చెప్తాడు ఇంకొకటి లోతు దినాలతో పోల్చి చెప్తాడు ఈ ఎగ్ ఈ ఇద్దరు ఏం చేసిండ్రు తీర్పులోకి వెళ్ళిన్రు తీర్పు గుండా అలాగే ఈ రోజు మనకు గాని ఆ ఇద్దరు ఆ ఇద్దరితో కలిపి మనకు చెప్తున్నాడు వాళ్ళు ఉదాహరణగా మనకు చెప్తున్నాడు కాబట్టి తీర్పు అనేది ఖచ్చితంగా ఉంటుందని వాక్యం చెప్తుంది అలాగే ఏసు ప్రభు గారిని ఆయన ఉపమానాల్లో తీర్పు గురించి చెప్తాడు చేపలు పట్టే వల ఆ వల ఉపమానంలో తీర్పు గురి ఉంటుంది అలాగే మేకలు గొర్రెలు మంచి చేసేవాళ్ళు చెడ్డ చేసేవాళ్ళు దాని గురించి తీర్పు చెప్తాడు గురుగులు దాంట్లో కానీ తీర్పు గురించి చెప్తాడు అంటే ఏసు ప్రభు కానీ ఆయన ఉపమానాల ద్వారా హెచ్చరిస్తాడు తీర్పు ఒకటి ఉంది అని చెప్పాను అలాగే పరిశుద్ధాత్మ దేవుడు గురించి కానీ ప్రభు చెప్పేటప్పుడు ఏమంటాడు యువన్సు వార్త పదహారు ఎనిమిదిలో చూస్తే ఆయన వచ్చి పాపమును కూర్చు నీతిని కూర్చు తీర్పును కూర్చు లోకమును ఒప్పుకొన చేయను పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ లోకం గురించి లోకంలో పాపం గురించి నీతిని గురించి తీర్పు గురించి లోకను ఒప్పుకొన చేయను అని అంటున్నాడు అంటే తీర్పు గురించి గాని పరిశుద్ధాత్మ దేవుడు మనం చెప్తామంటాడు కాబట్టి ఈ రోజు మనం పాపం గురి పాపం గురించి నీతిని గురించి చెప్తుంటే వింటున్నాం కానీ తీర్పు గురించి చెప్తుంటే వింటున్నావా అది మనకి ఇష్టం లేదు కదా వినడానికి కఠినంగా ఉంటది ఆరంభం అంటే సంతోషిస్తాం కానీ తీర్పు జడ్జిమెంట్ అంటే భయపడుతున్నాం ఎందుకు ఎందుకు భయపడుతున్నాం ఇది వద్దు ఇది ఇప్పుడు ఇంకా జరగా ఇంకా చాలా రోజుల తర్వాత జరగాల్సింది కదా ఇప్పుడు ఇది అవసరం లేదు అని చెప్పాలంటున్నారు తీర్పు మాకు మేము వినలేకపోతున్నాం అని అంటున్నారు తీర్పు గురించి దేవుడే చెప్పింది కదా పరిశుద్ధాత్మక తీర్పు గురించి ఒప్పు ఒప్పుకొన చేస్తాడని కానీ ఈరోజు మనకేం కావాలి ప్రేమ ఆదరణ వీటన్నిటి గురించి అంటాం మంచిదే అవి మంచిదే అవి మంచివి కాదని నేను చెప్పట్లా కానీ ప్రతి ఒక్కదానికి ఒక అంతం ఒక జడ్జిమెంట్ ఒక తీర్పు అనేది ఉందని వాక్యం చెప్తున్నాడు దేవుడు సృష్టిని ఆరం ఆరంభించినప్పుడే తీర్పును కానీ కలిగేసినట్టు మనం చూస్తా ఉంటాం అప్పుడు దేవుడు యొక్క ప్రణాళికలో ఆరంభం ఉన్నట్లే అంతంగాడ ఉంది అంటే మనం చూసిన స్టార్టింగ్ ఎలా ఉందో ఎండింగ్ గానే ఉంది కాబట్టి మనం సృష్టించినప్పుడు దేవుడు మనకి ఒక బహుమతి ఒక తీర్పు రెండు పెట్టిండు బహుమతి ఎందుకు వచ్చింది మనం ఆయన వాక్యానుసారంగా ఆయన చెప్పిన మాట వింట ఆయనకు విధేత చూపిస్తా జీవిస్తా ఉంటే మనకేమొస్తుంది రివార్డ్ బహుమతి వస్తుంది అది ఆయన ఆజ్ఞకి ఆయన చెప్పిన మాటకు వినకుండా ఆయనకి అవిధేత చూపించినప్పుడు మనకేమొస్తుంది తీర్పు వస్తుంది ఈ రోజు తీర్పు అలాగే రివార్డ్ రెండు మన ముందే ఉన్నాయి దేవుడు మన ముందే పెట్టిండు రెండు చేసి పెట్టండు అవి వాటిలో మనం ఏది ఎన్నుకోవాలి మనం ఎలా జీవించాలో వాక్యాశాలు చూద్దాము వార్త పదిహేడో అధ్యాయం ఇరవై రచనం ద్వారా చూస్తే ఇక్కడ ఏసుప్రభు కాల గురించి ఉదాహరణ మనం చూపిస్తా ఉన్నాడు అలాగే నోవా టైం లాగాని మనకి మొదటి తీర్పు అనేది గమని మనము గమనిస్తాం ఎక్కడంటే ఆరంభమించిన కొన్ని చాప్టర్స్ కే అక్కడ ముగింపు అనేది ఉంటది మనం చూసినట్టయితే అంత త్వరగా ముగింపు రావడానికి కారణం ఏంది వాళ్ళు ఎందుకు ఏ క్రియను బట్టి దేవుడు అంత ముగి దాన్ని నాశనం చేయాల్సి వచ్చింది దాన్ని తుడిచి వేయాలని తీర్మానం తీసుకున్నాడు అని చెప్పి మనం చూద్దాము మత్తే వార్త ఇరవై నాలుగు ముప్పై ఇరవై చూద్దాం నోవాహు దినములో ఎలాగ మనుష్య కుమారుని రాకడ అలాగే ఉండను జలప్రలయం ముందటి దినంలో నోవా నోవాహు ఓడలోకి వెళ్ళే దినం వరకు వారు తిరుచు తాగుచు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లి కి కిచ్చుచూ నుండి జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకొని పో వరకు ఎరుగకపోయేది అలాగుననే మనుష్య కుమారు రాకడా ఉండును ఇక్కడ నోవాహ్ గురించి మనుష్య రా మనుష్య అంటే దేవుడు రాకడప్పుడు కానీ ఇలాగే ఉంటదని చెప్తున్నాడు వాళ్ళు జలప్రళయం వచ్చి నాకు తెలుసుకోలేకపోయినరు తెలుసుకోలేకపోయి ఉన్నారు తీర్పు గురించి తీర్పు దేవుడు చెప్పిండు నోవాదార్ పంపించిండు కానీ వాళ్ళు వినలేదు ఇక్కడికి దేవుడు వాటిని నాశనం చేస్తున్నాం చెప్పించిండు కానీ వాళ్ళు వినలేదు నూట సంవత్సరాలు దాదాపు ఆ ఊడను కట్టడానికి వాళ్ళకి సమయం పట్టింది అంటే దేవుడు వాళ్ళకి వంద నుండి నూట ఇరవై టైం ఇచ్చిండు వాళ్ళని సరి చేసుకోవడానికి కానీ వాళ్ళు సరి చేసుకోలేకపోయారు వచనం ఎక్కడ ఉండిద్దంటే ఆదికాండం ఆరో అధ్యాయం ఆదికాండం ఆరో అధ్యాయం చూస్తే ఆరో అధ్యాయంలో పదకొండు వచనంలో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను ఇక్కడ భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉందంట భూలోకము బలాత్కారంతో నిండి ఉంది దర్త్ ఆల్సో వాజ్ కరప్టెడ్ బిఫోర్ గాడ్ ఏంటంట ఇంగ్లీష్ లో చూస్తే కరప్టెడ్ అంటే చెడిపోయింది దేవుడు మంచిగా ఇచ్చిన దాన్ని మనుషులు ఏం చేసినారు చెడగొట్టినారు దేవుడు మనకి మంచిగా ఇచ్చిన దాన్ని చెడిపేస్తే అది విధేత అవిధేత క్రమరహితమే కదా ఆయనకి అవిధేత చూపించినట్టే కదా దేవుడు ఒక క్రమంలో పెట్టిన దాన్ని మనిషి ఏం చేసిండు క్రమరహితం చేసిండు అది అంటే కరప్టెడ్ చెడగొట్టినాడు అలా బలత్కారంతో నిండి ఉందంట ఇక్కడ ఓ కొన్ని ఉదాహరణలు మనం చూస్తే కరప్టెడ్ దేవుడు క్రమంగా పెట్టిన దాన్ని ఈరోజు వాళ్ళు కరప్టెడ్ అక్రమం క్రమరహితంగా చేసిండ్రు దీన్ని ఈ రోజు మనకి పోల్చి చెప్తున్నాడు ఎలాగా ఎలాగా అది క్రమరహితమైందని చూస్తే మనము కీర్తనలు నూట నాలుగో వచ్చిన నూట్ చూస్తే నూట నాలుగో ఇరవై వచ్చినను నీవు చీకటిని కలుగు చేయగా రాత్రి అవుచున్నది అప్పుడు అడవి జంతులన్నీ తిరుగులాడుచున్నవి సినిమా పిల్లల్లో వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారం దేవుణ్ణి చేతుల నుండి తీసుకొని సూర్యుడు ఉదింపగానే అవి మర్రిపోయి తన గృహంలో పడుకొను సాయంకాలం వరకు పాటు తమ పనులు జరుపుకున్నట్టుకై మనుషులు బయలు దేవుడు మనిషికి ఒక టైం అనేది సెట్ చేసిండు జంతువులకు ఆహారానికి ఒక టైం సెట్ చేసిండు మనుషులు పని చేయడానికి ఒక టైం సెట్ చేసిండు ఇక్కడ మనం చూస్తే చెప్తున్నాడు మనిషి ఉదయం నుండి సాయంత్రం వరకు తను పని చేసుకోవాలి తన గుడారంలోకి వెళ్ళిపోవాలి అప్పుడు జంతువులు బయటకు వస్తాయి జంతువులు బయటకు వచ్చి వాటిని ఆహారం సమకూర్చుకుంటాయి కానీ ఈరోజు దేవుడు ఒక క్రమంగా పెట్టిందని మనుషులు ఏం చేస్తున్నారు క్రమరహితం చేస్తున్నారు అంటే వాటి యొక్క టయాన్ని కానీ మనం టయాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం మనం మన యొక్క ఏం చేస్తున్నాము ఎక్స్టెండ్ చేస్తున్నాం దేవుడు ఏదైనా ఒక క్రమంగా పెట్టింది ఎందుకు మనం మంచిగా కదా ఇప్పుడు జంతువులు వచ్చి రోడ్ల మీద దిరుగుతున్నాయి అంటే ఎందుకు తిరుగు వాటి టైం అది కాబట్టి అది మనుషులు ఆ టైంలో తిరగమని వాక్యం చూడండి సాయంత్రం వరకే సాయంత్రం వరకు మనం తిరగాలంటాం సాయంత్రం మనము గుడారంలోకి వెళ్ళిపోవాలి అప్పుడు జంతువులు వస్తాయి వాటికి ఆహారం సమకూర్చుకోవడానికి కానీ మనుషులు ఏం చేస్తున్నారు వా టైం ఎక్స్టెండ్ చేసుకొని ఈరోజు జంతువులు వస్తున్నాయి జంతువులు మనుషులు తింటున్నాయని చెప్పంటే క్రమరహితం చేస్తున్నారు కదా ఒక టైం అనేది సెట్ చేసిండు మనుషులకి కానీ మనుషులు ఏం చేస్తున్నాడు వాటిని అతిక్రమించిండు మనిషి తన ఆలోచనలతోటి ఏం చేస్తున్నాడు టైం ఎక్స్టెండ్ చేస్తున్నాడు అలాగే మనం చూసినట్టయితే ఉదాహరణ చూస్తున్నట్టయితే దేవుడు నైట్ అనేది కలజేసిండు పని చేసుకోవాలి కాదనట్లా కానీ ఇప్పుడు నైట్ డ్యూటీ చేసే వాళ్ళని చూస్తే మన ఉదాహరణ చూసినట్టే అయితే వాళ్ళ మైండ్ అదొక రకంగా ఉంటది ఎందుకంటే జట్ లాగ్ గా ఉంటారు మనుషులు ఆ ఇసుకొంట అలా అది రకంగా ఉంటారు ఎందుకు అది నిద్రపోయే టైము మనిషికి దేవుడు నిద్రపోయే టైంగా పెట్టిండు కానీ దాన్ని తన పని కోసం వాడుకున్నప్పుడు తను ఏం చేస్తున్నాడు అలిసిపోయి ఒక ఏదైనా చెప్పాలంటే జంతువులు తిరిగే టైంలో ఇతను జరుగుతున్నా అంటే తనలో ఏం వచ్చింది ఒక ఏదైనా చెప్పాలంటే జంతువు స్వభావం వచ్చింది జంతు స్వభావం ఏమి కదా అది జంతువుల కోసం టైం దేవుడు పెట్టిండు ఇతను మనుషులతోటి అతన్ని మనం చూసినట్టయితే నైట్ డ్యూటీలో చూసిన వాళ్ళని కదిగాయాలంటే భయపడతాం ఎందుకు అమ్మో తిడతాడు అరుస్తాడు నిద్ర లేదు అని మని దేవుడు క్రమంగా పెట్టిందని మనిషి ఏం చేస్తున్నాడు క్రమరహితంగా చేస్తాం అన్నాడు అంతేకాకుండా ఆహార విషయంలో కానీ మనం చూసినట్టయితే దేవుడు మనకి ఆది కాన్న ఓటే అధ్యయనం చూసినట్టయితే విత్తనాలు ఇచ్చే ఫలాన్ని మనకి ఆహారంగా ఇచ్చిండు కానీ ఈ రోజు అన్ని కృత్రిమంగా అన్ని ఆర్టిఫిషియల్ గా యూట్యూబ్ లో చూస్తే చెప్తున్నారు మాంసాన్ని కృత్రిమంగా తయారు చేస్తున్నారంట ఎలాగా దానికి ఒక మనిషికి శరీరానికి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అంటే ఖనిజాలు అంటారు కదా వాటిని మందుల ద్వారా ఇస్తున్నారంట మందుల ద్వారా మీకు శరీరానికి ఏదైతే కావాలో దాన్ని మెడిసిన్ ద్వారా పంపిస్తున్నా అంట దేవుడు న్యాచురల్ గా మనకి ఇస్తే మనిషి ఏం చేస్తున్నాడు తెలివితేట్లు దాన్ని క్రమరహితంగా చేస్తున్నాడు దేవుడు మనకి విత్తనాలు ఇచ్చే వాటిని ఆహారంగా ఇచ్చిండు కానీ దేవు ఈ రోజు ఏంది మనిషి యొక్క ఆలోచనలు పెట్టి మనం సీడ్లెస్ అని చూస్తాం నేను గ్రేప్స్ గాని సీడ్ లెస్ చూస్తున్నాం మనము సూపర్ మార్కెట్ పోయినా సీడ్ లెస్ అంటే ఇష్టపడతాం ఎందుకు సీడ్ తీసుకోవడానికి కానీ మనకి అంత టైం వెళ్ళిపోతున్నాం ఇంకొక విధంగా చెప్పాలంటే ఒళ్ళు బద్దకం అనుకోవాలి కానీ దేవుడు మనకు ఆహారం ఇచ్చింది ఏంటిది ఉన్నాయే తినమని వాటిని మనకు ఆహారం ఇచ్చినాడు కానీ ఈ రోజు మనుషులు రాజీ పడిపోతున్నారు సీడ్లెస్ అయితే ఏమి తినొచ్చు మంచిగా ఉంటది కదా అని చెప్పాను కృత్రిమంగా ఉండడానికి తినడానికి వాటికి ఏం చేస్తున్నాడు ఇష్టపడిపోతున్నాడు కాబట్టి వాటిని అవి రాంగ్ అని తెలిసినా కానీ వాటితో రాజీ పడుతున్నాడు క్రమాన్ని క్రమరహితం చేస్తున్నాడు అంతేకాకుండా కాబట్టి అది దేవుని దృష్టికి అంగీకారం ఉందా లేకుంటే వ్యతిరేకంగా ఉందా అని చూస్తే అంగీకారంగా లేదు కదా ఆయన సృష్టిని ఒక క్రమంలో పెట్టించండి మనిషికి కానీ దాన్ని ఏం చేస్తున్నారు అక్రమం చేస్తున్నారు క్రమరహితం చేస్తున్నారు కాబట్టి క్రమరహిత్యంగా చేసినప్పుడు మనం దేవుడు ఒక లా పెట్టిండు దీని వీటి సారంగా మనం మీరు జీవించండి అని చెప్పి మనం పెట్టినప్పుడు మనం క్రమరహిత్యంగా జీవిస్తా ఏమంటున్నాము ఆ లా క్రియేట్ చేసిన క్రియేటనే మనం ఏం చేస్తున్నాం తప్పు పడుతున్నాం ఆ లా తప్పు అని చెప్పి అంటే సృష్టికర్తనే మనము ప్రశ్నించే వారిగా ఉన్నాం తప్పు పట్టేవారిగా ఉన్నాం కాబట్టి సృష్టికర్తను మనం ప్రశ్నించే ఆయనకి మంచిది ఏదో చెడుది ఏదో తెలియదా ఆయన అన్నిటినీ మంచిదనే కదా చూసింది ఈరోజు ఆయన ఆయన మంచిదని ఆయన దృష్టికి మంచిదాన్ని కనిపించింది మన దృష్టికి చెడుగా కనిపిస్తుంది లోపం ఎవరిలో ఉంది క్రియేటర్ లో ఉందా లేకుంటే చూసే వాళ్ళలో ఉందా ఈరోజు మనం క్రియేటర్నే అంటే సృష్టికర్తనే తప్పుబడతా ఉన్నాము కాబట్టి అది మనకు మంచిది కాదు అంతేకాకుండా బలాత్కారంతో నిండి ఉంది అంటే వైలెన్స్ ఏముంది అండ్ దర్త్ వాజ్ ఫిల్డ్ విత్ వైలెన్స్ వైలెన్స్ అంటే హింస మనం ఒక విధంగా చూడాలంటే వైలెన్స్ అంటే ఏంది దేవునికి వ్యతిరేకంగా పనిచేయడమే కదా వైలెన్స్ అనే పదం మనం చూస్తే ఇతరులు బాధపడడానికి ఉద్దేశించే చర్యలే కదా దేవుడు ఒక రమాను పెట్టిండు దానికి వ్యతిరేకం పనిచేయడం ఏంటిది వైలెన్సే కదా కాబట్టి దేవుడికి వ్యతిరేకంగా దేవుడికి అవిధేతంగా చేసే పనులే వైలెన్స్ వ్యతిరేకంగా చేస్తున్నాం మనము బలాత్కారం చేస్తున్నాం అని వాక్యం చెప్తుంది కాబట్టి అంతేకాకుండా అది అదే అధ్యాయము రెండో వచనం చూస్తే దేవుణ్ణి నరులు భూమి మీద విస్తరింపు ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారితో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొని దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్క చూసి వారు తమ మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారట ఇక్కడ మనం గమనించి చూస్తే వివాహ బంధం గురించి కానీ దేవుడు రాస్తున్నాడు మనం చూసినట్టయితే మనం చూసినట్టే దేవుని కుమారులు నరుల కుమారులతో సంబంధం పెట్టుకున్నారని చెప్పి చూస్తున్నాం అంటే దానికి అర్థం ఏంటంటే సంఘం లోకంతో కలిసిపోయింది మిలితం అవుతుంది కలిసిపోయి ఈ రోజు సంఘంలోకి ఏమొస్తున్నారు లోకపు ఆచారాలు లోకపు క్రియలు వస్తున్నాయి తప్పుదారు పట్టిస్తున్నాయి కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు మనము లోకానికి వైరాగ్యం కదా దేవునికి దగ్గరగా ఉండేవాడు లోకానికి వ్యతిరేకం లోకంలోకి రావడానికి వీల్లేదు కదా ఆ లోకం మనలోకి వచ్చి మన మారాలి కానీ మనలోకి అంటే మనల్ని మార్చేటట్టు ఉండవాడు మనం ఆ లోకాన్ని మార్చేటట్టు ఉండాలి కానీ ఆ లోకం వచ్చి మార్చేస్తుంది అది దేవుని దృష్టికి అంగీకారంగా లేదు రోజు లోకపు ఆలోచనలు లోకపు తలంపులు సంఘంలోకి వచ్చిన మనుషుల్ని వేలుతాయి వాటిని సంఘం అంటే ఎవరు మనమే మనల్ని ఏలుతున్నాయి కాబట్టి ఇంతేకాకుండా వాళ్ళు ఇంకా కొన్ని పాపాలు చేసినట్టు వాకి మత్సవార్త ఇరవై నాలుగు ముప్పై ఎనిమిదిలో చూస్తే మొత్త సువార్త ఇరవై నాలుగు చూస్తే జల ముందటి దినంలో నోవో ఓడ్లోకి వెళ్ళిన దినం వరకు వారు తినుచు తాగుచు పెండ్లు కిచ్చు కొనుచుండి జల ప్రళాయం వచ్చి అందరిని కొట్టుకోపో వరకు ఎరగపోయి ఇందాకేం చెప్పండి బలాత్కారంతో నిండిపోయింది వైలెన్స్ ఎక్కువ ఉంది ఇంకా కొన్ని పాపాలు వాళ్ళు కనిపిస్తున్నాయి ఇక్కడ ప్రభు దేవుడు వాక్యం ద్వారా రాపిస్తున్నాడు మత్తయ్య ద్వారా ఏమని వాళ్ళు తినచు తాగుచు పెండ్లి పెండ్లి చేసుకొనొచ్చు పెండ్లు అంటే తినడం తప్ప దేవుడి దృష్టిలో తాగడం తప్ప పెళ్లి చేసుకోవడం తప్ప కాదు కదా వీటి గురించి వివరణ ఏముందంటే లూకాసు వర్తలం ఉంటది దేవుడు ఎప్పుడు తిండిని వ్యతిరేకించడు మనం తినాలి లోకంలో జీవించాలంటే దేవుడు ఇచ్చిండు కదా మనకి కూర మొక్కలను ఇచ్చిండు ఫ్రూట్స్ ఇచ్చిండు ఎందుకు మనం తినాలి జీవించాలి మన పనిచాలను శక్తి బలం కావాలి కదా కాబట్టి తినడంలో తప్పు మన శరీరం సరిపడంతా తినాలి దేవుడు ఎప్పుడు తినడాన్ని వ్యతిరేకించడు తిండి పోతితనాన్ని వ్యతిరేకిస్తాడు తిండి పోతితనం అలాగే మధ్య తాగుబోతితనం వీటిని దేవుడు వ్యతిరేకిస్తా ఉన్నాడు అలాగే చూస్తే ఇది తాగుబోతానం చూస్తే ఎంత భయంకరమైందంటే ఈ తాగుబోతునం వల్ల ప్రభుత్వాలు పడిపోతే నిలబడితే ఇది తాగుబోతాను అనే దాన్ని దీన్ని ప్రభుత్వంగానే అంగీకరిస్తుంది ఇది తప్పు చెప్పట్లా అంటే విచ్చలవిడ జీవితం వచ్చేస్తుంది గవర్నమెంట్ ఇది తప్పు కాదన్నప్పుడు అది వాళ్ళు ఏం చేస్తారు ఇది తప్పు కాదు ఇది గవర్నమెంట్ వదిలిపెట్టింది అన్నప్పుడు వాళ్ళు ఇంకా విచ్చలవిడ జీవిస్తారు కదా గవర్నమెంట్ పడగొట్టేది కానీ వీళ్ళే రీసెంట్ గా కొన్ని రిజల్ట్స్ చూసినప్పుడు వీళ్ళ ఓట్లే వీటిలో వీళ్ళ ఓట్లు బట్టే ఓడిపోవడం గెలవడం చూసిన అంటే తాగుపోతు తనం ఎంత భయంకరంగా ఉంది ప్రభుత్వాలు కానీ వాటిని విచ్చలవిడి చేసి పెట్టింది దేవుడు వాటికి వ్యతిరేకి దేవుడికి ఏది వ్యతిరేకంగా ఉంటుందో మనుషులకు అదే ఇష్టం లోక దానం ప్రోత్సహిస్తా ఉంటది అంతేకాకుండా పెం వివాహ బంధ గురించి చేస్తున్నారు ఈ రోజుల్లో పెళ్లికి ఇచ్చుకొనొచ్చు పెళ్లి చేసుకొనొచ్చు మనం చూస్తే వివాహ బంధాలు వివాహం చేసుకుని తప్పు కాదు కదా వివాహం అన్ని విషయాలు కానీ ఎందుకు పెళ్లి గురించి అక్కడ రాసిండు వివాహ బంధం అక్రమంగా మారిపోయింది న్యూస్ చూస్తే భయంకరంగా ఉంటున్నాయి మర్డర్లు ఎలా చేస్తుండ్రో మర్డర్లు ఎంత అక్రమం విస్త్రమించింది ప్రేమ చల్లరిపోతున్నాయి ప్రతి అంత అక్రమం ఎక్కువైపోతున్నాయి డివోర్సులు ఎక్కువైపోతున్నాయి ఒకప్పుడు విడాకులు అనే మా మమ్మీ వాళ్ళు విడాకులు అనే అసలు ఎక్కడో ఏదో అంట కానీ ఈరోజు ముసిలిపాయంలో అంటే వృద్ధులు అయ్యేటప్పుడు కానీ డివోర్స్ తీసుకుంటున్నారు చేస్తున్నారు మా డాడీ ఇట్లాగా మా కొడుకు మా కోడలు ఇట్లాగ విడిపోవాలనుకుంటున్నారు ప్రార్థన చేయండి పాస్టర్ గారని వృద్ధులు డివోర్స్ రేట్గా అంత ఎక్కువైపోతుంది అంటే వివాహ బంధం అంత అతిక్రమం ఇస్తున్నారు కాబట్టి దేవుడి దృష్టికి ఎన్నీ ఉన్నాయి అక్రమంగా ఉన్నాయి క్రమరహితంగా ఉన్నాయి కాబట్టి వీటి కారణంగా అక్కడ మనం చూస్తే సృష్టికర్తను ఈ అన్ని ఎందుకు వస్తున్నాయి అని చెప్పి మనం చూసినట్టయితే వాళ్ళు సృష్టికర్తను వదిలేశారు సృష్టించిన సృష్టికర్తను సృష్టికర్త మాటను ఆయనకు విదే చూపడం మానేసి వాళ్ళు ఇష్టానుసారంగా జీవించారు కాబట్టి ఏమొచ్చింది తీర్పు వచ్చింది ఆరంభమించిన కొన్ని చాప్టర్స్కే మనము అంతం చూస్తాము కాబట్టి దేవుడు కృపగల దేవుడు అని చెప్పని మనం అనుకొని ఆయన యొక్క లాని ఆయన యొక్క న్యాయ న్యాయవీధిని మర్చిపోతే అలా ఆయన ఒక న్యాయాధికారిగా ఉన్నాడు అయన న్యాయం తీర్చి ఆయన నీతి గల న్యాయాధిపతి అని ఉంది లోకంలో ఎవడేసిన తారుమారు చేస్తారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటారు కానీ దేవుడు ఏం చేస్తాడు ఒక లా పెట్టాడంటే ఆ లా ప్రకారం మనం జీవించాలి అది మారదు అది మార్చి అక్టోబర్ ఉంటే సృష్టికర్తకుంటది కాబట్టి అన్నిటిని క్రమం చేసి మనిషికి ఇచ్చినప్పుడు మనిషి చెరిపేసి వాటి అన్నిటి తనకిష్టానుసారంగా జీవించింది కాబట్టి తుడిచి దేవుడు తీర్మానం తీసుకున్నాడు అలాగే ఇంకొక మనిషితో ఇంకో మనిషి దినాలతో కానీ దేవుడు పోల్ చెప్పిండు లోకాస వార్త పదిహేడో అధ్యాయం లోకాస వార్త పదిహేడో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చూద్దాము ఇరవై ఎనిమిది లోతు దినంలో జరిగినట్టు జరుగు జనులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచుండెరి అయితే లోతు సొదమ విడిచిన దినమున ఆకాశం అగ్ని గంధకంలో కురిసి వారందరినీ నాశనము చేశను ఇక్కడ ఇంకొక తీర్పుగానే వచ్చింది రెండు తీర్పుల గురించి ఉదాహరణలకు మనం చెప్తున్నాడు పైన నోవాగు కింద లోతు లోతి దినాల్లో కానీ తీర్పు వచ్చింది అగ్నిగంధకాలు కురివింపబడ్డాయి ఏసు ఆయన తిరిగి రుణ రాకడ వచ్చేటప్పుడు అప్పుడు సుధమ ఎలాగుందో ఇప్పుడు కానీ అలైగ్ ఉంటుందని వాక్యం చెప్తుంది సుధమ ప్రజలు ఆ తీర్పు పొందడానికి ఏ పను చేసిండ్రు వాళ్ళు ఉన్న పాపమైంది ఎందుకు వాళ్ళని దేవుడు శిక్షించిండు అని చెప్పి మనం చూద్దాము అధికండం అధికండం పదమూడో అధ్యాయ వాళ్ళు విడిపోయేటప్పుడు పదమూడవ దీనిలో వాళ్ళు వేరు అయిపోతా ఉంటారు అబ్రహాము లోతు విడిపోయేటప్పుడు ఆ సుధం అనే ప్రాంతం ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాము ఈ దేశ పద ఆది కా పదమూడు ఈ దేశం అంతా నేను ఎదుటనున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండము నీవు ఎడమ తట్టునకు వెళ్ళినాడలా నేను కుడి నీవు కుడి తట్టునకు వెళ్ళినాడలా నేను ఎడము తట్టునకు లోతుతో చెప్పగా లోతు తన కనులెత్తి యోధాన్ ప్రార్థన అంతటిని చూచను యహోవ సోదమ గుమారాన పఠనమును నాశనం చేయక మునుపు సుమారుకు వచ్చే వరకు అదంత్యయుహోవ తోట వలె ఐగుప్తు దేశము వలె నీరు పారు దేశమై యుండెను ఎలా ఉందంట ఆ దేశం ఎలా ఉంది యోహోవ తోట అంటే లైక్ ఈడెన్ ఏదో తోట వలె ఉందంట యహోవ అంతే ఎంత రమ్యంగా ఎంత సమృద్ధిగా ఎంత పచ్చగా ఉన్నది ఎంత అందంగా ఉన్నది అంతేకాకుండా ఐగుప్తు దేశం వల్లే ఉందంట ఐగుప్త దేశం అంటే నాడు అగ్ర రాజ్యం అది నేడు ఉదాహరణ మనం చూస్తే అగ్రరాజ్యాలు ఏంటి అమెరికా అలాగే యూకే యూకే వీటన్నిటి చూస్తే ఒకదానితో ఒకటి పోల్చుకుంటూ ఉంటాం అలాగే ఇక్కడ ఐగుప్తు పోల్చుతున్నాడు అంటే ఆ అగ్ర సమానంగా ఎలా ఉందంట ఈ సోదమ గుమార ఆ అగ్ర ఎలా ఉందో ఎంత ఆర్థికంగా ఎంత అభివృద్ధిగా ఉందో దాంతో పోటీగా ఇది ఉంది అని చెప్పనుంది అంతే కాకుండా మంచి డెవలప్డ్ గా అంతేకాకుండా ఏముంది పారు దేశమై ఉండను కాబట్టి ఆ దేశము ఎంతో డెవలప్డ్ కంట్రీగా ఉంది కాబట్టి లోతు దాన్ని కండ్ల ద్వారా చూసి దానిలోకి వెళ్తాడు అలాగే దాంట్లో ఉండే ప్రజలుగాను మనం చూస్తే ఎలా ఉంటారంటే అబ్రహం యుద్ధం చేసి తన ప్రజలను తీసుకోపోతాడు తీసుకుపోయినప్పుడు సోదం రాజు అంటాడు ఈ ఆస్తిని తీసుకొని నా ప్రజలను నాకు తిరిగి ఇచ్చా అంటాడు ఎందుకు అంటాడు చెప్పండి ఎవరికైనా ఆస్తి ఉంచుకోవాలనుకుంటారు కదా ఆస్తి ఇచ్చేసే ఆస్తి నువ్వు తీసుకో ప్రజలు నాకు ఇచ్చే మనుషులు నాకు ఇచ్చే అని అంటాడు ఎక్కడ పద్నాలుగో అధ్యాము ఇరవైటో వచనంలో అంటాడు సుధోమరాజు మనుషులు నాకు ఇచ్చి ఆస్తి నువ్వే తీసుకోమని అబ్రహంతో చెప్పగా ఏమంటున్నాడు నాకు మనుషులు ఇచ్చే కానీ నువ్వు ఆస్తి తీసుకోవాలంటాడు కానీ దానికి అబ్రహం ఒప్పుకోలేదు ఎందుకు ఆ సుధోమరాజు మనుషులు అడిగిండు ఎందుకంటే వాళ్ళంతా ధ్యానం వాళ్ళు మనుషులు ఉంటే నేను పోగొట్టుకుంటా ఇప్పుడు కొద్దిగా ఇచ్చేస్తానేమో తిరిగి సంపాదించుకుంటాను అనే ఆలోచనతో ఏమంటాడు నాకు మనుషులను ఇచ్చేసే తిరిగి ఈ డబ్బు ఈ సంపద నువ్వు తీసుకోవాలంటాడు అర్థం మనం చూస్తే వస్తువులు మళ్ళీ సంపాదించుకుంటాను కానీ మనుషులు కావాలి ఈ మనుషులు ఉంటే ఆ వస్తువును సంపాదించుకుంటాను నా రాజ్యం మరలా కట్టుకుంటాను అనే ఆలోచనతో ఉన్నాడు అంతేకాకుండా కాబట్టి ఆ సదోమరాజు నాకు ఆశీర్వాదము ముఖ్యం కాదు ప్రజలే ముఖ్యం మనుషులు ఉంటే నేను మళ్ళీ రాజ్యాన్ని నిర్మించుకోగలుగుతాను అని చెప్పని అడుగుతాడు అంతేకాకుండా సుధమ కుమారం మనం చూస్తే ఎంతో ఆర్థికంగా అభివృద్ధి దేశంగా మనకు కనిపిస్తుంది ఎక్కడంటే పద్నాలుగో అధ్యాయము అది కానీ అధ్యాయం పదవ వచనం చూస్తే ఆ సిద్ధీము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను ఏంటంట మట్టికీలు గుంటలు అంటే మనకి ఇంగ్లీష్ లో చూస్తే ఇంగ్లీష్ లో చూస్తే స్లింపెడ్స్ అంటారు అంటే ఒక విధంగా ఈ రోజుతో పోల్ పోల్చుకుంటే పెట్రోల్ బావులు అంటే ఒక అది గూగుల్ చేస్తే నాకేమొచ్చిందంటే ఒక నూనె పదార్థము అని చెప్పని వచ్చింది అంటే ఈ రోజుతో మనం పోల్చుకుంటే పెట్రోల్ బావులు అంటే పెట్రోల్ బౌలు ఉన్నాయంటే ఎంత ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టు ఈ రోజు మనం చూస్తాం కదా దుబాయ్ కువైట్ సమ్ కంట్రీస్ ఉన్నాయి ఎందుకు అంత ఆర్థికంగా ఎదిగినాయి పెట్రోల్ కదా అట్లా పెట్రోల్ ఉంది కాబట్టి అవి ఆర్థికంగా ఎదిగాయి మన రూపీ వాళ్ళ ఒక వాళ్ళొక వాళ్ళొక కరెన్సీ మన రూపీస్ లో మార్చే దాదాపు టూ ఫిఫ్టీ రూపీస్ టూ రూపీస్ దాకా వచ్చింది అనుకుంటా ఏదో అంటారు వాటిని వాటిని అంటే అంత సమృద్ధి ఈ రోజు ఎలా సమృద్ధిగా ఉందో ఆనాడు కానీ వాళ్ళు సుధమ గుమ్మ వారు అంత రిచ్గా ఉన్నారు అంత ఆశ్రదం అంత ఉన్నతంగా ఉన్నారు కానీ ఆ రోజు మనం చూస్తే వాళ్ళు మనం ఏం చేస్తాం హోమో వాళ్ళు పాపం చేస్తారనుకుంటాం కానీ అదే కాకుండా దానికి మించిన పాపాలు ఇంకా దానికి ఇంకా పాపాలు వాళ్ళు చేసినట్టు మనం ఏజ్గలు రాసి ఉంటాడు ఏజ్ గైలు పదహారు ఏజ్ అధ్యాయం ఏజ్గైలు పదహారు నలభై నలభై నల నీ చెల్లిలో అయిన చేసిన దోషం దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వమును ఆహార సమృద్ధి నిర్వాచారమైన సుఖశాంతి అన్నది అది దీనులకు దరిద్రులకు సహాయం చేయకుండా నువ్వు ఇక్కడ ఎంత సమృద్ధిగా ఉందంటే ఆహారము చాలా సమృద్ధిగా ఉంది వాళ్ళు పనిచేయను కానీ పనిచేయట్లేదంట వాక్యం చెప్తుంది అపెండెన్స్ ఆఫ్ ఐడియల్నెస్ అంటే ఒక పని చేయకుండా సోమర్తనంగా ఉన్నారు గర్వము వీటితోటి కొట్టిమిట్టాడుతున్నారు వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకి ఏం వచ్చింది అంతేకాకుండా దేవుడు వాళ్ళ ఇచ్చిన ఆశీర్వాదాన్ని వాళ్ళు వాళ్ళు ఆశ్రదింపబడినప్పుడు ఇతరులకు కానీ సహాయం చేయలేకపోయిండ్రు కింద మనం వాక్యం చూసినట్టయితే అది దీనులకు దరిద్రకు సహాయం చేయకుండానే ఏంటా వాళ్ళకి సమృద్ధిగా దేవుడు ఇచ్చిండు కానీ వాళ్ళు ఏం చేసిండ్రు సహాయం చేయలేకపోయిండు గర్వంతో ఆహార సమృద్ధి ఈ రోజు దేవుడు మనకి సమృద్ధిగా ఇచ్చి ఉంటాడు ఏం చూసి మనం ఏ లక్షణాలు చూసి మనకి ఇచ్చిండో మనకు తెలియదు ఎదుటోళ్ళకి ఎందుకు ఇల్లో మనకు తెలియదు కానీ ఈరోజు మనకు సమృద్ధిగా ఇచ్చిండంటే మనం ఇతరులకు పంచాలి నువ్వు తిను కొద్దిగా దాచిపెట్టుకో మిగతా ఈ పంచం అనే దేవుడి ఇచ్చింది దేవుడు ఆశీర్వాదం ఇతరులకు కానీ ఆశీర్వదకరంగా ఉండాలి రోజు ఎన్నో దేశాలను మనం చూస్తే వాటికి ఆహారం ఎక్కువైపోతుంది ఎన్నో పేద దేశాలు ఉన్నాయి వాటికి సహాయం చేయవు మనుషులు కానీ అట్టేగా ఉన్నారు కుక్కలు కానీ వేసుకుంటారు పెట్టడానికి ఇష్టపడరు వాళ్ళు తీర్పుకి ఎందుకు గురైనరు ఈ లక్షణాలు కానీ ఉన్నాయి వాళ్ళకి ఆహార సమృద్ధి ఉంది లేని వారికి పెట్టలేదు దరిద్రులు జ్ఞాపకం చేసుకోలేదు తీర్పులో మనం చూస్తే మొత్త సువార్త ఇరవై అర్థంలో చూస్తే గొర్రెల మేకలు ఒక సైడు ఏర్పరుస్తుడు మంచి చేసిన వాళ్ళని ఒక సైడు చెడు చేసిన ఒక సైడు మంచి చేసిన నిత్య జీవంలోకి చెడు చేసిన నిత్య అగ్నిలోకి అంటే మన క్రియలుగానే దేవుడు చూస్తుంటాం వాళ్ళకి క్రియలే కదా అక్కడ చూసింది వాళ్ళకి ఆహార సమృద్ధి అంటే అది అంత రిచ్ కంట్రీ దేవుడు దాన్ని అంత దీవిచ్చి ఆశీర్వదించినప్పుడు అది ఏం చేసింది జ్ఞాపకం చేసుకోలేకపోయింది ఇతరులకు పెట్టలేకపోయింది ఈ రోజు మన స్నేహితుడు ఏమైనా ఆపదలో ఉన్నానంటే మనం సాయం చేయగలుగుతున్నాం యాగో ప్రశ్న పత్రికలో ఉంటది కదా ఈ స్నేహితుడు నీ దగ్గరికి వచ్చిండంటే ఎందుకు వచ్చిండు ఒకవేళ అతను ఎంతో అమౌంట్ అడగవచ్చు దాదాపు ఒక టెన్ థౌసండ్ మన దగ్గర అంత లేకపో ఉండొచ్చు ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ కదా ఎంతకన్నా సాయం చేయాలి కదా ఇంకా అది లేనప్పుడు అంటే మనం ప్రార్థన చేయాలి ఈ రోజు మనలో క్రియలు లేకుండా విశ్వాసం ఉంటే ఏం లాభం క్రియలు విశ్వాసం మృత్యమనే కదా వాక్యం చెప్తుంది మన సహోదరుడు అవసతులు ఉన్నప్పుడు మనం సాయం చేయనప్పుడు దేవుడికి ఇష్టాంశానంగా ఎలా ఉంటాం సుదమ గుమోరాలుగా చూస్తే వాళ్ళెంత ఆహారం ఎలా ఉంది సమృద్ధిగా ఉంది కానీ ఏం చేసిండ్రు ఇతరులు సహాయం చేయలేకపోయినరు నాకు ఒక అనుభవం ఎదురైంది ఏంటంటే ఒక ఇంటి వాళ్ళు వాళ్ళు మంచిగా చేసుకున్నారు ఫుట్టు మంచిగా చేసుకున్నారు టూ డేస్ తర్వాత పారేయలేక మనసు ఒప్పలేక మాకు ఇచ్చిండ్రు సరే ఎవరు ఏది ఇచ్చినా నేను తీసుకోండి ఉంటా తర్వాత సంగతి తర్వాత తినడం తినకపోవడం చూస్తే అవి పెట్టుకుందామని చూస్తే వాసన వస్తున్నాయి అదేనా మొదటినే ఇవ్వచ్చు కదా పడేసేది మని మనిషికి ఇచ్చేది అది కరెక్టా బ్లెస్సింగ్స్ పోగొట్టుకుంటున్నా అది అక్కడే కదా దేవుడు తీర్పకు ఈ రోజు వాళ్ళు లోనై అట్టే కదా ఏదైనా మనము ఇతరులకి ఇవ్వాలనే దేవుడు మనకి ఇస్తాడు ఇన్ని దీవినకరంగా ఆశీర్వకరంగా దేవుడు ఉంచిందంటే నువ్వు ఇతరులకు సహాయపడాలి ఇతరులకు సాయం చేయాలనే కదా దీనిలో దరిద్రకు సాయం చేయమని వాళ్ళు చేయలేదు అందుకేం చేసిండ్రు తీర్పుకుండా పోయిండ్రు అంతేకాకుండా గర్వం రోజు మనుషులు వాళ్ళకున్న స్థితిగతులను బట్టి వాళ్ళకున్న వాటిని బట్టి స్థలాంతులు బట్టి ప్రతి ఒక్క దాన్ని బట్టి ఏం చేస్తారు గర్విస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళు చిన్న చూపు చూస్తూ ఉంటారు నాచడానికి ముందు వచ్చేది ఏంటి గర్వం వీళ్ళు సదమ వారు నాచడానికి ముందు ఏమొచ్చేది గర్వం ఉంది వాకే రాశాడు ఎస్కేలు దేవుడు రాపించిండు రోజు దేశాలు కానీ ఎన్నో చూస్తే మనము గర్వంతో కొట్టుకొని ఉంటున్నాయి వాళ్ళ దగ్గర ఉన్న వెబన్స్ని బట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక స్థితిని బట్టి వాళ్ళ యొక్క ఆచారం సాంప్రదాయాలు అన్నిటిని బట్టి ఏం చేస్తున్నారు గర్విస్తూ ఉన్నారు ఎదుటి వారిని చూడడం ఇవి చేశాను కాబట్టి వాళ్ళు తీరుపుకుండా పోతున్నారు కాబట్టి ఈ లక్షణాలు మనలో ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు ఈ రోజు మనకి దేవుడు సమృద్ధికి ఇచ్చిందంటే మనం ఇతరులకి దీవినకరంగా ఆశ్చర్యంగా ఉండాలి అది ఎంతో సోదమ గుమరి ఎంత పచ్చగా ఉంది ఏదో తోట ఉంది అయిగుప్తు దేశం వల్లే నీరు పారేదాని ఉంది అగ్ర అగ్రరాజ్యంతో సమానంగా ఉంది అంత ఉన్న స్థితిలో ఉండి ఏమైంది దాని లాస్ట్కి పతనం భయంకరంగా అగ్ని గంధకాలు కురిపిచిండు కాబట్టి మన క్రియలు మంచివైనా చెడువైన దేవుడు ప్రతి ఒక్కదాన్ని తీర్పులోకి తీసుకొస్తాడు మంచి చేస్తే ఆయనతో పాటు ఉంటాం చెడు చేస్తే తరకన పోతాం అంతే కదా తీర్పు అయితే ఆయన నీతి న్యాయాధిపతి మన క్రియలు బట్టి మనకి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటది దేవుడు తీర్పు తీరవడు అని చెప్పి మన ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవిస్తే దేవుడు తీర్పు ఖచ్చితంగా ఉంటది తీర్పు భయపడకుండా మనిష్టాంతంగా అంటే దేవుడు వచ్చినప్పుడు చూసుకోవచ్చు లేదో ఎక్స్క్యూజ్ చేసుకోవచ్చు లేదు చెప్పుకోవచ్చు లేని చెప్పి అనుకుంటాం కానీ ప్రతి ఒక్కటి రాసి ఉంటుంది ఈరోజు దేవుడు మన పక్షాన్ని విజ్ఞాపం చేస్తా ఉన్నాడు ఆయన కుడి కూర్చొని కానీ ఒక దినాన ఆయన రెండో రాక ఎలా ఉంటున్నాడు ఒక న్యాయాధిపతి ఒక జడ్జిగా వస్తున్నాడు ఈరోజు ఒక లాయర్ గా మన తరఫున వాదిస్తున్నాడు కానీ ఆయన రెండో రాకడ భయంకరంగా న్యాయాధిపతి న్యాయాధికారి ఒక జడ్జిగా ఉంటాడు అధికారం తోటి వస్తున్నాడు రోజు మనకు సమయాన్ని ఇచ్చిండు దేవుడు ఎందుకు సరి చేసుకోమని ఆ రోజు లో టైంలో కానీ వాళ్ళకి దాకా టైం ఉంది కదా నూట ఐదు సంవత్సరాలు వాళ్ళకి టైం ఇచ్చిండు దేవుడు కానీ వాళ్ళు మారలేదు అలాగే లోతు విషయంలో చూస్తే లోతు టైంలో నీతి మంతులు అనేది చెప్పినప్పుడు ఒక యాభై మంది ఉంటే దాన్ని కాపాడుతా ఉడతాడు నలభై ఐదు మంది ఉంటే కాపాడతావా ఇరవై నలభై మంది ఉంటే కాపాడతావు ఇరవై మంది ఉంటే కాపాడతావా చివరికి పది మంది ఉంటా కాపాడతావా అంటే పది మంది కానీ కనిపించలేదు ఈ రోజు దేవుడు వచ్చినప్పుడు మనం నీతిమంతులుగా ఉన్నాం ఆయన ఎదురుని ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన తీర్పుని ఈరోజు మనం తీర్పు అంటే భయపడిపోతున్నామా ఒకరి ఇష్టం ఒకరి తీర్పు అంటే కష్టంగా ఎందుకు ఉదాహరణ మన లైఫ్ లో మనం చూస్తాము బాగా చదువుకునే వాడికేమో ఎగ్జామ్స్ తొందరగా వస్తే మంచిగా రాసి మంచి పర్సంటేజ్ తెచ్చుకొని మంచిగా ఉండాలనుకుంటాడు ఒక స్టెప్ ఎక్కాలి అని చెప్పాన్ని చదవోడికి ఏమనిపిస్తుంది ఓమో ఎగ్జామ్స్ అని చెప్పి భయపడతా ఉంటాడు ఎందుకు వాడు చదవలేదు కాబట్టి వాడు ఫెయిల్ అవుతాడు కాబట్టి భయం నేను ఇక్కడే ఉండిపోతానేమో అని చదివిన ఎగ్జామ్స్ రాయాలి మంచిగా రాయాలి అని చెప్ప వాడు ఏం చేస్తాడు ప్రిపేర్ అవుతా ఉంటాడు ముందుకు ముందు అప్పటికప్పుడే ప్రిపేర్ అవుతా ఉంటాడు మొదటిది ఏ రోజుది ఆ రోజు ప్రిపేర్ అవుతా ఉంటాడు ఎగ్జామ్స్ ఎనీ టైం పెట్టినా ఓవర్ ఒక పైన వెళ్ళేటట్టే ఉంటాడు ఈ రోజు దేవుడి తీర్పును ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా మనం రెడీగా ఉన్నామా పరిశీలించుకోవాలి కదా లోతు దినాల్లో సదమ గుమర దేవుడి కోపం నిమిషం మాత్రమే ఉండిద్ంట ఆ నిమిషంలో ఎలా చేసిందో విలాప వాక్యములో నాలుగో అధ్యాయం చూద్దాం విలాప వాక్యములో నాలుగో అధ్యాయము నా జన్మలో కుమారి చేసిన దోషము సుధోమ పాపం కంటే అధికము ఎవరు దాని మీద చేయి వేయకుండానే ఆ పట్టణము పాడు చేయబడిను ఒక్క నిమిషం దేవుడికి ఎంతోసేపు కోపం రావాల్సిన అవసరం లేదు దేవుడు కోపం ఉండేది ఒక్క నిమిషమే కీర్తలం ముప్పై అధ్యాయంలో ఉంటది ఒక్క నిమిషం ఆయన కోపం ఉండిద్దంట నాశనానికి పట్టలేదు ఒక్క నిమిషం ఈరోజు మనం ఎన్ని చేస్తున్న దేవుడు చూస్తే సహిస్తా ఉన్నాడంటే ఎందుకు రెండు పేతులు మూడు నాలుగు రెండు పేతులు మూడు అధ్యాయం ప్రియులారా ఒక సంగతి మర్చిపోకండి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం వెయ్యి సంవత్సరం వలన వెయ్యి ఒక దినం ఉన్నది అంటే దేవుడి దృష్టికి ఒక దినం వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఒక దినంగా ఉన్నాయి దేవుడి దృష్టికి ఈ రోజు రెండు దినాలుగా ఉండొచ్చి లేకుంటే ఎన్నో దినాలు ఎన్నో సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి కింద చూద్దాం కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేవాడు కాడు కాని ఎవడను నశింప వలనని ఇచ్చ అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడలా దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు దేవుడు ఆలస్యం చేస్తున్నా అని మనం అనుకుంటాం ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అది మన మనిషికే ఏ ఒక్కరు నశింపకూడదు ఏ ఒక్కరు అగ్నిలోకి వెళ్ళకూడదు అది ఎవరు చేసింది సైతానికి వాడు సైన్యానికి చేసింది మనుషులు దాంట్లో పోతా అంటే దేవుడు ఎంత బాధపడతాడు మనం ఆయన రూపంలో నిర్మింపబడ్డ వాళ్ళము ఆయన రూపంలో మనల్ని నిర్మించుకున్నాడు ఆయన బెడ్లుగా మనల్ని చేసుకున్నప్పుడు దాంట్లో పోతే ఆయన తట్టుకోగలుగుతాడా దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఇందుకే మనం మార్మనసు పొంది వాక్యసారం జీవించాలి నడువాళ్ళు వాళ్ళు ఇష్టానుసారంగా జీవించిండ్రు తినుచు తాగుచు పెళ్లి కినుచు పెళ్లి చేసుకోనచ్చు కట్టుకొనిచ్చు నారు నాటుచు అన్ని వాళ్ళు ఇష్టానుసారంగా చేసిండ్రు దేవుడు క్రమంగా ఇచ్చిన దాన్ని క్రమరహితంగా చేసి ఈ రోజు మనం వెళ్ళా ఉన్నాం మాటలు వింటున్నావా దేవుడికి విద్య చూపిస్తున్నా ఆ విద్య చూపిస్తున్నావా ఈ దినాన్ని వస్తే ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామా మన క్రియలు మంచిగా ఉన్నాయి ఆయన్ని ఎదుర్కోవడానికి ఎదుర్కొంటా ధైర్యం మనకు ఉందా దేవుడు మనకి కాలం సమయాన్ని ఎంతో ఇచ్చిండు ఆయన న్యాయాధికారి ఆయన ఈరోజు వకీల్ గా ఉన్నాడు ఒక లాయర్ గా ఉన్నాడు ఆయన జడ్జిదా జడ్జిగా మారేదా అంత కృపాకాలమే అంటే మనం మార్చుకోవడానికి కానీ అది ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండి ఆయన ఆజ్ఞాన సారంగా ఆయన వాక్యసారంగా జీవించాలి ఆయన విధేయత చూపించాలి అలా జీవించినప్పుడే మనము ఆయనతో పాటు ఉండగలుగుతాం కాబట్టి మనము ఏ పని చేసినా ప్రతి ఒక్కటి దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు మంచిదైన ప్రసంగిలో పన్నెండు పద్నాలుగు మంచిదైనా చెడ్డదైనా ప్రతి ఒక్కదాన్ని తిరుపులోకి తీసుకొస్తాడు కాబట్టి మనము జాగ్రత్తగా జీవించాలి ట్రై చేసుకుందాం పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవులు దేవ జీవాపతి అనేసా ఇగో తండ్రి వాక్యంధారల మాతో మాట్లాడినందుకు వంద ప్రభా నువ్వు ప్రతి ఒక్కదాన్ని తిరుపులోకి తీసుకొస్తావు ప్రభా అది మంచిదైనా చెడుదైనా ప్రభా ఇగో తండ్రి వాక్యం చెప్తుంది ప్రభా ఇదిగో తండ్రి ఈరోజు తీర్పు గురించి మర్చిపోయి ఇచ్చలవిడిగా జీవిస్తున్నారు ప్రభా జీవిస్తున్నాం ప్రభా ఇదిగోతండి నీ వాక్యంలో ప్రభ తప్పిపోయి జీవిస్తున్నాం ప్రభా క్షమించని ప్రభా ఇగోతండి ప్రభా మీ రత్నంలో మమ్మల్ని అడగండి పరిశుద్ధ పచ్చని నువ్వు మా కోసమే కాదు ప్రభా ఆలస్యం చేస్తున్నావు ప్రభా ఇగోతండి మేము నిష్కలంకగాను ప్రభ ఎటువంటి డాగు మచ్చలేని వారిగా ఉండాలి ప్రభ ఎటువంటి కళంకలు లేకుండా పరిశుద్ధుడు ప్రభావ నువ్వు కాబట్టి మేము పరిశుద్ధంగా ఉండాలి ప్రభా ఇదిగోతండి నిన్ను ఎదుర్కోవడానికి మీకు సంతోషంగా ఉండాలి ప్రభా ఇదిగో తండ్రి భయం లేకుండా ఉంటారు ప్రభా అలాంటి జీవితం మేము జీవించాలి ప్రభా ఇదిగో తండ్రి లోతు దినాల్లో ప్రభా వాళ్ళకు సమృద్ధిగా ఇచ్చావు వాళ్ళు దీనుల్ని దరిద్రులు జ్ఞాపకం చేసుకోలేదు అందుకే వాళ్ళు అంతేకాకుండా హోమోసెక్స్వల్ అంటే నీకు వ్యతిరేకంగా కార్యాలు చేసింది ఈ రోజు మనుషులు అది ఒక లా తీసుకొచ్చారు కానీ మనుషులందరూ ఒప్పుకోన అది నీ దేవుడి దృష్టికి నీ దృష్టికి అంగీకారం కాదు కదా నువ్వు పాపంగా ఎంచింది పాపమే ఇగో తండ్రి పాపం ఎంతో విచ్చలవిడిగా ప్రభా విజృంభిస్తుంది ప్రభా ఇగో తండ్రి వాళ్ళందరినీ క్షమించని ప్రభా ఇగో తండ్రి వాళ్ళ సత్యాన్ని తెలుసుకొని వాక్యం సరి జీవించే జీవితం తెచ్చింది ప్రభా ఇగో తండ్రి లోకం ఈ వాక్య సరి జీవించే జీవితం తెచ్చిండి ప్రభా ఇగో తండ్రి ప్రతి ఒక్కరు మానసు పొంది రక్షణ తీసుకున్నట్టు సహాయం తెచ్చండి ప్రభా ఇగో తండ్రి ఏసు ప్రభా ఒకనాడు తీర్పు దినం ఉంది మేమందరం మీ ఎదుటి నిలబడవలసిన వాళ్ళని తెలుసుకొని ప్రభా ఇగో తాన్ని నీ వాక్యం సారి జీవించే జీవితం దచ్చండి అలాగే తాండి ఎవరైతే అనారోగ్యం పోతున్న వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపచ్చుడు ప్రభా హో రఫ స్వస్థపరచు దేవుడే నువ్వే ప్రభా నీ గాయపడ్డంతో తాకండి ముట్టండి స్వస్థపరచిన ప్రభ ఇగో తనని మనం తప్పించిన ప్రభ అయినా ఏహో అవసరమైన వాక్యదేమని ఇగో తనని మన్న తప్పించండి లాంగ్ లైఫ్ దండి ప్రభా నీ సేవలో బలంగా వాడుకోండి ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరిని జీవి ఆశీర్దించాడు ప్రభా ఇగో తండ్రి ప్రతి ఒక్కరు వాక్యం సారి జీవితా జీవితం దాచండి వేస్త ప్రభా ఇదిగో తాను రాని బిడ్డలు కానీ ప్రభావ దీవించండి ఆశీర్వదించడం ప్రభావ వాళ్ళకి కావసిన ప్రత్యేక అవసరం క్రిస్త మహిళలు తీర్చిన ప్రభా ఇదిగో తానండి ప్రతి దీవించి ఆశీర్వించి ఉన్న స్థితి లేవనైతే మన యేసు క్రీస్తు నావలు అడిగిడుకుంటున్నా ప్రీతి తండ్రి ఆ మీన్ ఐ మీన్ థ్యాంక్ యూ అక్క ప్రైజ్ ఆడక్క థ్యాంక్ యూ సిస్టర్ సిస్టర్ ప్రైజ్ సరే మన ప్రభు అయిన కృప నడిపో మనందరికీ సదకాల తోడైంది కాక మెయిన్ అందరికీ అందరికీ అందరికి ప్రైజ్